సంఖ్య డెభై ఐదు ఉన్నది ఒక్క విచారము కన్నదిగా అగపడి పవిత్రమవిత్రంబును జగమొక్కటనే జరిగేడి పగటున నిదిన భావికారము జగదీశ్వరుని రచననే రూపులో అలరిన జ్ఞానము అజ్ఞానంబును తలపొక్కటనే తగిలెడిని చలముననిదిన సహజపు గుణము పెలుచగు శ్రీహరి పెరేపనలో దాహపునాలో ధర్మమధర్మము దేహమొక్కటనే తిరిగెడిని శ్రీహరి నాయాత్మ చేరిన ఫలము ఈహల శ్రీవెంకటేశ్వరు కరుణో